విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పే విజ్ఞాని దేశాలి తన ప్రసంగాల్లో తెలుగు సాహిత్యం ఆచార వ్యవహారాలు తెలుగు పద్య వైభవం సమకాలీన సామాజిక అంశాలను మేళవించి వివరించటం వల్ల ఆయనకు శ్రోతల హృదయాల్లో విశిష్ట గౌరవం ప్రత్యేక అభిమానం కలిగాయి ఎందరో సనాతన ధర్మాభిమానులకు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 శ్రీ చాగంటి రచన ఆలోచనల్లో స్పష్టత అప్రమత్తత మంచి విషయాన్ని వినండి ఆలోచనల్లో స్పష్టత అప్రమత్తత వ్యక్తిత్వ వికసనం అన్న అంశంలోని ఐదు లక్షణాల్లో మొదటిదైన ఆరోగ్యం ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం రెండవది అత్యవసాయం అంటే ఆలోచనల్లో అప్రమత్తత దీన్ని ఆంగ్లంలో మెంటల్లీ అలర్ట్ అంటారు మీరు ఎక్కడికి ఎప్పుడు వెళుతున్నా మీకు స్పష్టత ఉంటుంది నేను ఒక సభకు వెళుతున్నాను అనుకోండి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడటానికి వెళుతున్నప్పుడు రామాయణ భారత భాగవతాదులు శివుడి అష్టమూర్తి తత్వం విషయాలపై ప్రవచనాలు చెప్పకూడదు కదా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు ప్రతి మాట పిల్లలకు పనికి వచ్చేదే మాట్లాడుతున్నానా అని నేను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి అది అలర్ట్గా ఉండటం అంటే అది ఆలోచనల్లో స్పష్టతను ఏర్పరుస్తుంది నేను మా నాన్నగారి దగ్గరికి వెళుతున్నాను ఈ పని చేయవచ్చా చేయకూడదా ఇది చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా అని నేను మా నాన్నగారిని అడగబోతున్నాను అనుకోండి మనసులో ఒక స్పష్టత ఉండాలి నేను ముందే ఒక నిర్ణయం చేసేసుకొని మా నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేయకూడదు నాన్నగారు విఘ్నులు అనుభవజ్ఞులు వారికి తెలుసు నాన్నగారు ఇలా చేయమంటారా అని అడుగుతాను ఇలా చెయ్యి అంటే అలానే చేసేస్తాను వద్దంటే మానేస్తాను అంతే తప్ప ముందే నిశ్చయం చేసేసుకొని అది ఒప్పుకునేటట్లు ఆయనపై ఒత్తిడి తావటానికి నేను వెళ్ళకూడదు అలా చేస్తే నేను అడగటానికి వెళ్ళలేదు నేను అనుకున్నది సాధించటానికి వెళ్ళినట్లు లెక్క అలా ఉండకూడదు స్పష్టత ఉండాలి మన శ్రేయస్సు కోరి ఆయన సభలో మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి వాటిని అనుసరించటానికి అవేమైనా కష్టమైనవా ప్రతిరోజు యాయామం క్రమం తప్పకుండా చేయండి ఆయన చెబుతున్నాడు అది మంచి సలహానా దోషభూయిష్టమైనదా మంచి విషయమని మీరు నమ్మారనుకోండి దాన్ని ఖచ్చితంగా పాటించటానికి సిద్ధపడి ఉండాలి మీ మనసు అందుకు సిద్ధంగా లేదనుకోండి ఉపన్యాసం విని రేపు మీరు ఒక్క అరగంట నడవటం కానీ పది నిమిషాలు పరిగెత్తటం కానీ నాలుగు బస్కీలు తీయటం కానీ చేయలేదనుకోండి అప్పుడు ఎన్ని విన్నా అది ఒక వినోద ప్రక్రియలాగా ఉంటుంది శోభానాయుడు గారి నృత్యం చూడటానికి వెళ్ళాం పద్మావతి కళ్యాణం ఆమె ఎంత బాగా చేశారో అంటాం అంతే తప్ప ఆవిడ ఎలా చేశారో చేసి చూపే ప్రయత్నం చేయం సాధ్యం కాదు అది మనసు సంతోషం ఉల్లాసం పొందటానికి కానీ మన మంచుకోరు ఎవరైనా చెబుతుంటే వాటి వినటం వాటిని వినటం ఎందుకంటే జీవితంలో పాటించటానికి అంతే తప్ప చాలా బాగా చెప్పారండి అని ఆయనకు కితాబ్ ఇవ్వటానికి కాదు అవి మనకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు వాటిని ఆచరణలోకి తెస్తే ఆయన శ్రమకు ఆర్తికి ఫలితం లభిస్తుంది అది స్పష్టత మెంటల్లీ అలర్ట్ అది అలవాటైతే మీరు ఏ పని మీద ఉంటే మీ మనసు దానియందే లగ్నమై ఉంటుంది ఆడుకోవటానికి వెళ్ళారు ఆటల్లో పూర్తిగా మునిగిపోతారు పూజ చేసుకోవటానికి వెళ్ళారు పూజల్లో నిమగ్నమైపోతారు అంతే తప్ప పూజ చేయటానికి వెళ్ళి కాలేజీ గురించి ఆలోచించటం క్లాస్ రూమ్లో కూర్చొని పాఠం వింటూ అయ్యో నేను ఈవేళ పూజ సరిగా చేసుకోలేకపోయాను అని చింతించటం అమ్మతో కఠినంగా మాట్లాడటం ఆ తర్వాత బయటికి వెళ్ళి అనవసరంగా అమ్మతో దెబ్బలాడానేమో పాపం బాధపడిందేమో అని యాడవటం ఇంటికి వెళితే చులకనైపోతానేమో అని అయోమయం అన్నీ అయోమయమే జీవితంలో ఏ ఒక్క విషయంలో స్పష్టత ఉండకపోతే ఎలా సినిమా చూడటానికి వెళ్ళాడు దేనికి వెళ్ళాడు వినోదించటానికి వెళ్ళాడు సినిమాల్లో చెప్పిన విషయాలు ఆదర్శంగా తీసుకోమనమని ఎవడు చెప్పాడు సినిమా ఎప్పుడైపోతుందంటే అందులో వాడనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది నీవు జీవితంలో అలా చేసుకుంటే అయిపోదు అక్కడ మొదలవుతుంది నీ జీవితం సినిమా ఎంతవరకు అంతవరకే దాన్ని జీవితంలోకి తెచ్చుకోవటం ఏమిటి సినిమాలో ప్రేయసీ ప్రియులు పార్కుల్లో పాటలు పాడుతారు నృత్యాలు చేస్తారు అలా చేస్తున్న ప్రేయసీ ప్రియులను ఎక్కడా చూడలేదు నిజ జీవితంలో సినిమాలో చూపించినట్లు బయట ఉండదు సినిమాలో వంద మందిని చితక బాధినవాడు బయట చీపురు పుల్ల లాంటి వాడు కింద పడిపోతాడు అవన్నీ నిజాలు కావు నటనలు అందులో నటుడు నిజ జీవితంలో కోటీశ్వరుడు భారతదేశంలో బయటకు వస్తే వెంటపడతారని సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేస్తుంటాడు ఆయన మీకు ఆదర్శం ఏంటి వినోదాన్ని వినోదం వరకే తీసుకోండి వినోదాన్ని వినోదం వరకే తీసుకోవటం అలవాటు చేసుకోండి పెద్దల దగ్గరికి వెళ్ళావు ఇవిగో ఇవి నా ఆలోచనలు ఈ విషయాల్లో నాకు మీ మార్గదర్శనం కావాలి అని స్పష్టంగా అడగగలగాలి నిద్రపోవటానికి వెళ్ళావు అన్ని ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా నిద్రపో మళ్ళీ రేపు నిద్రలేచిన తరువాతే ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకో తరగతి గదిలోకి వెళ్ళావు పాఠం వినటమే ప్రయోజనం బండి నడుపుతున్నావు మరో ఆలోచన లేకుండా నడపటమే నీ ప్రయోజనం మనసు పరధ్యానంగా ఉంచి బండి నడిపితే ఏమవుతుందో జీవితంలో స్పష్టత కోల్పోయిన ప్రతి సందర్భంలో అవే అనుభవాలు ఎదురవుతాయి దీన్నే మెంటల్లీ అలర్ట్ అంటాం ఆలోచనల్లో స్పష్టత అప్రమత్తత ఇవి రావాలంటే మిమ్మల్ని మీరుగా ప్రతిక్షణం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా అభ్యాసం మీద ఇది అలవాటు చేసుకోండి విద్య విలువలు శీర్షికన ఆలోచనల్లో స్పష్టత అప్రమత్తత బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రచనను శ్రవణం చేశారు నమస్కారం